విష్ణుడే ఇంతానని భావించుటే బుద్ధి వైష్ణవుడై ఆచార్య సేవసేయుటే బుద్ధి కొండవంటి తనలోని కోపమురేగవచిరే దండనే ఎత్తరి కోరకుండుటే బుద్ధి మెండుగా పరకాంతల మీది పుట్టితేను అండుగా చందుకు ప్రమయకుండ్రుటే బుద్ధి అట్టే ఎవ్వరైనా గృహారామాతులపై ఆశ పుట్టించి వాణివెంటోనిదే బుద్ధి చుట్టుపోకలోనుగాక చునుగుటే బుద్ధి తప్పదింతా దైవికమీ తన వద్దనున్నవారి తప్పులు పట్టనిదే తగిన బుద్ధి ఎప్పుడూ శ్రీ వెంకటేశుడెదలోనున్నవాడు తొప్పెత్తి ఆతని మూర్తి చూచుటే బుద్ధి